శ్రీగురుభ్యో నమ హరి శ్రుతిస్మృతిపురాణానామాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అదివా నిలవాత్ పరమాత్మాయమ్యయ శరీరస్థోపి కౌన్య నిప్య థీసిస్ అద్వైత వేదాంతము యొక్క మౌలికమైన ప్రతిపాదనము లేదా ఉపనిషత్తులు భగవద్గీత ప్రతిపాదించే మౌలికమైన సిద్ధాంతమేమనగా ఈ దేహమునందు దేహము ఇంద్రియములు మనస్సు ఈ దేహము దేహేంద్రియ మనస్సు ఈ సంఘాతము దీనియందు ఏ చైతన్యము అది ఈ దేహేంద్రియ సంఘాతం కంటే విలక్షణంగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ చైతన్యమే పరమాత్మ ఆ చైతన్యం వేరు పరమాత్మ వేరు జీవుడు వేరు ఈశ్వరుడు జీవుడు చేతనుడే పరమాత్మ చేతనుడే కదా మళ్ళీ ఆ చైతన్యంలో డివిజను జీవుడు అనే డివిజను డివిజన్ ఏమీ లేదు ఆ చైతన్యమే పరమాత్మ నెంబర్ టూ ఆ చైతన్యమునకు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు దేహంలో ఉంటూ ఉండగా ఇది మౌలికమైన సిద్ధాంతం ఇప్పుడు మనం అనుకోవచ్చు సమాజంలో కర్మలు చేసుకుంటున్నారు ఉపాసనలు చేసుకున్నారు మేము కర్తా భోక్త అది చేసుకుంటున్నారు మంచి పని చేసిన వాళ్ళు మంచి ఫలాలని చెడ్డు పనులు చేసిన వాళ్ళు చెడ్డ ఫలాల్ని పొందుతున్నారని అనుకుంటున్నాం కదా మరి మీరు ఇలా చెప్తున్నారు వెళ్తే అని మీరు ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అలా ఎందుకంటే భూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అనుకుంటున్నారు కదా మరి మీరేమో భూమి వెళ్ళి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉందని అంటున్నారు ఏమిటి అంటే ఏం చెప్తారని లేదు ఇప్పటికీ కూడా న్యూయార్క్లో సొసైటీ అని ఉన్నది ఇప్పటికీ న్యూయార్క్లో మీకేమైనా గూగుల్ చేస్తే దొరుకుతుందేమో చూడండి అంటే భూమికు బళ్ళపరుపుగా నుండును అని విశ్వసించే వాళ్ళందరూ కలిసి ఓ సొసైటీ పెట్టుకున్నారు వాళ్ళు సొ మొత్తం అందరూ భూమి బలపరుపుగా ఉన్నదో అనుకునేవాళ్ళు అప్పట్లో వెస్టర్న్ సొసైటీలో మొత్తం అందరూ కూడా భూమి బలపరుపుగానే ఉన్నదో అనుకునేవాళ్ళు అప్పుడు సొసైటీ అవసరం లేదు ఎందుకంటే అందరూ అలా అనుకుంటుంటే ఇంకా సొసైటీ ఎందుకు క్రమక్రమంగా అందరూ వాటికన్ అలా అనుకునేవాడు క్రమక్రమంగా అందరూ మారిపోయారు కన్వర్ట్ అయిపోయారు ఏమిటి భూమి కుండ్రముగాను ఉన్నది అనే తీసేసి కన్వర్ట్ అవుతారు అందరికంటే ఆఖరిని ఎవరు కన్వర్ట్ అయ్యాలో తెలిసినా లాటికర్ వాళ్ళందరికంటే ఆఖరిని కన్వర్ట్ అవుతారు మొత్తం సమాజం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కన్వర్ట్ అవుతారు మన పీఠాధిపతుల్లో ల్యాస్ట్లో కన్వర్ట్ అవుతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా కన్వర్ట్ కన్వర్ట్ అయితే అందరూ కన్వర్ట్ అయిపోయారు భూమి గుండ్రంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా అయితే కొంతమంది ఏమన్నారంటే అదే మేము ఒప్పుకోండి మీరు చూడండి భూమి ఎలా గుండ్రంగా ఉందా బల్లపొరుపుతో ఉందా చూడండి ఈ హాల్ చూడండి పెద్ద హాల్ గుండ్రంగా ఉందా బల్లపొరుపుతో ఉందా గుండ్రంగా లేదు బల్లబొరుపుగానే ఉంది కదా మన హైదరాబాద్ నగరం గుండ్రంగా గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉంది కాబట్టి భూమి బల్లబొరుపుగానే ఉంటుంది అని నమ్మి వాళ్ళు కలిపి చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు సొసైటీని పెట్టుకున్నారు కాబట్టి సమాజంలో ఉండే భావజాలము పరిస్థితి వేరు తత్వము యథార్థ వస్తువు యొక్క పరిస్థితి వేరు భాషకారు పరిహారం చెప్తున్నారు అవిద్యా మాత్ర స్వభావోహీ కరోతి లిప్యతే ఇతి వ్యవహారో వ్యవహారం లోకం వ్యవహారము ఉంది భగవతి ఏమనుంది దేహము వలదు దేహము ఇంద్రిములు మనస్సు దీని ఎందో జీవుడు ఉన్నాడు ఆ జీవుడు వేరు పరమాత్మ వేరు పరమాత్మ కర్తా భోక్త అనే మాట అలాంటి బట్టి జీవుడైతే పరమాత్మ కూడా కర్తాభోక్త పరమాత్మ కూడా మీరు పురాణం చూస్తే చాలా తిరిగిపోతుంది పరమాత్మ కూడా కర్తాభోక్త శ్రీరాముని యొక్క భార్యని ఎందుకు అపహరించారో మీకు తెలుసు అసలు సీతాదేవుడు బ్రామణాసురుడు అపహరించాడు కదా ఎందుకు అపహరించారు ఎందుకు అపహరించారంటే ఒక ఆమె తపస్సు ఏదో తులసి ఇలాంటి కథలు బ్రహ్మవైవర్త నుంచో అక్కడి నుంచో ఒక కథ ఉంది మీలో కొంతమందికైనా ఆ కథ తెలుసు ఏదో తులసి అని ఉంది ఆవిడ తపస్సు చేసింది ఆ తపస్సు చేసి విష్ణువు భర్త కావాలని ఏదో తపస్సు చేసింది ఏదో అయింది నాకు గుర్తు లేదు కథ వేద వేదవతే వేదవతి అది వేడు కొంచెం స్ట్రైట్లు డిఫరెంట్ అప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే ఆమెకు భర్తృ వినియోగం కలిగి చేస్తాడు భర్త నుంచి దూరం అయిపోయేట్లా చేస్తాడు ఎవడో ఒక ఏదో మతల భూపనేదో చేస్తాడు విష్ణువు చేస్తే శాపం ఇస్తున్నారు ఫలానా కారణంగా నీ మూలంగా భార్యాభర్తల వినియోగం వచ్చింది కనుక నీకు కూడా అలాగే అవుతుంది అని శాపం ఇచ్చాడు శాపం ఇస్తే ఆయన రామావతారంలో నేను ఈ శాపాన్ని అన్నాడు ఇదో ఉంది కథ ఈ శాపాల కథలు ఎలాగ ఉంటాయి అంటే ఇప్పుడు ఏమైంది విష్ణు ఏమయ్యాడు కర్తభోక్తయ్యాడో లేదా సో ఈ ఎవర్ నో సరే ఇంకా జీవుడి దగ్గరికి వస్తే వీడు కర్త భోక్త కరోతి కర్త చేస్తున్నాడు లిప్యతే కర్మఫలము చేత లేపను పొందుతున్నాడు అంటే భోక్త ఇది లోక వ్యవహారం ఉంది ఈ వ్యవహారం మాట ఏమిటి అవిద్య మాత్ర స్వభావ అంటే స్వరూపం ఈ వ్యవహారం యొక్క సారము ఏమి అంటే ఈ వ్యవహారం యొక్క సారము అజ్ఞానము మాత్రము సరిపడండి అండి అయితే మరి సత్యమేమిటి ఇదంతా అజ్ఞానమైతే సత్యమేమిటి నటు పరమార్థత ఏకస్మిన్ పరమాత్మని తదస్ తూ ఈ అజ్ఞాన వ్యవహారానికి భిన్నంగా సత్యము ఈ విధముగా ఉన్నది ఇలాగా ఈ దేహేంద్రియ మనస్సు అనే ఈ సంఘాతమునందు చైతన్యము గలదు అచైతన్యమే పరమాత్మ అదే మీరు జీవుడని పేరు పెట్టినా అదే దేవుడని పేరు పెట్టినా అదే జీవుడే దేవుడు దేవుడే జీవుడు పై నుంచి కిందకు చూస్తే జీవుడు దేవుడే జీవుడవుతాడు కింద నుంచి పైకి చూస్తే జీవుడే దేవుడు అవుతాడు అంతే సో అంటే ఆ పరమాత్మ చైతన్యాన్ని మీరు ఒక ఒక ఉపాధిలో కట్టిపారేస్తే జీవుడై కూర్చుంటాడు ఉండగానే ఉపాధి సంబంధము సంబంధము అజ్ఞాన కల్పితము అని తెలుసుకునే ఆ ఉపాధి యొక్క లిమిటేషన్స్ని మీరు తోసిపుచ్చినట్లయితే జీవుడే దేవుడే కొట్టు పడ్ల గింజలో బియ్యపు గింజ సామెత ఏమిటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా అది తెలుసా సామెత తెలుసా అసలే కాబట్టి ఒకే పరమాత్మ ఆత్మన్నా పరమాత్మన్నా అది ఒక్కటే ఏకస్మి సర్వదేహంలో ఎందు అదే పరమాత్మ ఈ దేహంలో జీవుడు వేరు ఈ దేహంలో ఆత్మ వేరు ఆ ఆత్మ వేరు అనే మాట ఇది లేదు దేహములన్నింటి ఎందు ఒకే పరమాత్మ కలదు జీవుడన్నా అదే దేవుడన్నా అదే దాని ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు ఇది పరమార్థమైన తత్వము అత ఏతీ పరమార్థ సాంఖ్యదర్శనే స్థితానా జ్ఞాననిష్టానా పరమహంసపరివ్రాజకారస్కృతవిద్యావహారాణ కర్మాధారర్శితం భగవత కాబట్టి అత ఇువలన ఈ దర్శనము ఇట్స్ ఎ విషన్ ఇట్స్ ఎ విషన్ ఇది ఊరికే ఒక బుద్ధి బుద్ధిని ఫర్నిష్ చేయటం కోసం బుద్ధిలో మంచి విలువైనటువంటి సమాచారాన్ని పెట్టుతా బుద్ధిని ఫర్నిష్ చేయుట ఇప్పుడు ఈ ఫర్నిషింగ్ అని ఫర్నిషింగ్ అంటే అలంకారం చేయుట ఈ అలంకారం చేయుట అనే దృష్టి జనులలో ఉంటుంది వాళ్ళకేవో ఐడియాస్ ఉంటాయి అలంకారం గురించి ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అని ఓ ఎంఏ ఎంఎస్సీ ఇంటీరియర్ డెకరేషన్ అదో పరీక్ష రెండేళ్ళు చదవడం ఎంఎస్సీ ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఏమిటి చేస్తారు ఈ కర్టెన్లు కిటికీలకి కర్టెన్లు ఉంటాయి కదా అది ఎలా పెట్టాలి ఇది ఇది విద్యా యూనివర్సిటీలో కూర్చొని కర్టెన్లు అంటే ఎలా ఉంటాయి ఎన్ని రకాల కర్టెన్స్ ఉంటాయి ఆ కర్టన్స్ ఇలా కొద్మాకారంగా కొన్ని ఉంటాయి ఇలా ఫ్లాట్గా కొన్ని ఉంటాయి ఏవో దీంట్లో దాని గురించి కొంత విజ్ఞానము వెరీ ఇంట్రెస్టింగ్ తర్వాత డ్రాయింగ్ రూమ్లో సోఫా ఎక్కడ ఉండాలి టీపాయ్ ఎక్కడ ఉండాలి టీపాయ్ మీద ఏమి ఉండాలి సోఫా కలర్స్ ఏమి ఉండాలి ఇదో ఇది ఇదో పెద్ద చదువు జనులు ముందు విశాలంగా ఇల్లు కడుతారు డ్రాయింగ్ రూమ్ కడతారు ముందు కొంచెం స్పేస్ ఉండి ఇట్లా కట్టి ఎందుకు పనికిరాని సామానులతో దాన్ని నింపు కారేస్తారు మీరు వెళ్తే సోఫాలో కూర్చుందామంటే సోఫా నిండా ఎనిమిది తరగడాలు పెట్టారు ఎక్కడ కూర్చుంటారు మీరు ఏం చేయాలంటే సోఫాకి ఇలా ఎక్కి ఇక్కడ ఇలా ఉంటుందో చూసి దాని మీద కూర్చోవాలి ఎందుకంటే ఇక్కడ కూర్చుందామంటే అన్ని తరగడాలే ఎక్కడ కూర్చుంటారు అంటే నేను ఒకసారి అడిగాను అమ్మా ఈ తరగడాల్సింది నేను బెత్తివి పెట్టుకుంటాను నేను సోఫాలో కూర్చోవడానికి కలుగుతుందా అని అడిగారు అంటే అయ్యయో తీసేస్తూ ఉంటాండి తీసేయాలంటే మీరు ఇద్దరు మనుషులు వచ్చి తీ సోఫాలో ఇటు నుంచి ఇటు ఎనిమిది అట్నీ పదహారు తరగడాలు పెట్టి పెట్టారు చిన్న చిన్న తరగడాలు మరి సోఫా నిండా తరగడాలు పెట్టేస్తే ఎవరు ఎక్కడ కూర్చుంటారు సరే టీపాయ్ పే అంత టీపాయ్ నాకు టీ కప్పును శాస్త్రంలో ఇచ్చారు ఏమ్మా ఈ టీపాయ్ మీద ఉన్న వస్తువు పక్కన పెట్టి నేను ఈ టీపాయ్ ఈ కప్పు దాని అని అడిగారు అంటే అయ్యో అలాగే స్వామిజీ అయిన ఇద్దరు వచ్చి ఆ మీద ఉన్న సామాను తీశారు అంటే ఈ కవర్ తీసుకోవాలి సార్ అక్కడ చేయగలం ఏమీ ఇది లేదు అక్కడ చూడం దీనికి ఇంటీరియర్ డెకరేషన్ అని పేరు ముందు అవసరమైన దానికంటే ఎక్కువ విశాలంగా ఇల్లు కట్టడం ఆ స్పేస్ నిండా ఎందుకు కొరగాని సామగ్రి నింపడం దీనికి అలంకారము అని పేరు ఏదో చేస్తూ ఉంటారు దేవునికి అలంకారం చేస్తున్నామంటారు ఈ బుద్ధి అక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుందిగా అలంకారం చేసి బుద్ధి అనేది ఒకటి సో నా ముఖానికి అలంకారం చేసుకుంటున్నాను అని అర్థం పెట్టి ఆ ముందు నిలబడి ఓ గంట అరగంట దాఖలో నిలబడి అలంకారం చేసుకుంటున్నాను తర్వాత సో ఎప్పుడూ ఇల్లు అలంకరించడం దేహాన్ని అలంకరించడం ముఖాన్ని అలంకరించడం వీని తీసుకెళ్ళి దేవాలయంలో కూర్చోబెట్టే వాడేమంటాడు దేవుణ్ణి అలంకరిస్తున్నాడు దేవుణ్ణి అలంకరించడం ఏంటండి దేవునికి మనం చేస్తాం సో ఇదంతా కూడా చాలా విద్దూరంగా అనిపిస్తుంది ఇదే బుద్ధి ఇటు అప్ హ్యూమన్ సైకాలజీని నేను పరిశీలిస్తున్నాను ఓ దేవాలయం గురించి నేను చెప్పట్లా హ్యూమన్ సైకాలజీ యొక్క పరిశీలన ఈ బుద్ధి ఈ బుద్ధి ఈ ధోరణి ఈ వాసన ఇట్ అప్లైస్ టు ఫర్నిషింగ్ ది ఇంటలెక్ట్ ఆల్సో అది నేను చెప్పదలుచుకున్నాను అది యు వాంట్ టు ఫర్నిష్ ది ఇంటలెక్ట్ కాబట్టి ఇంటలెక్ట్ని ఫర్నిష్ చేయాలంటే ఏం చేయాలి డిపెండ్స్ ఒక దృష్టి ఎలా ఉంటుందంటే బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అన్నీ కొనేసి అక్కడ పెట్టి అప్పుడప్పుడు దాంట్లో ఉండే విషయాలని చదివి బుద్ధిలో పెట్టుకుంటూ ఉంటే అది ఒక అందమైన ఫర్నిషింగ్ అసీ ఇంటలెక్ట్ పూర్వం అలా ఉండేది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏమిటంటే భగవద్గీత పుస్తకం కొనేసి అక్కడ పెట్టేసి దాంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని శ్లోకాలని వాటితోటి బుద్ధిని ఫర్నిష్ చేయుట దాట్ ఈజ్ నాట్ వాట్ వ్యూఆర్ టంగ్ అబౌట్ మొన్న నేను కొద్దిగా డైగ్రెస్ అయ్యాను దర్శనం అనే మాట గురించి నేను ఇదంతా చెప్తున్నా బుద్ధిలో మంచి పాండిత్యాన్ని నిర్మాణం చేయటము కాదు లక్ష్యం పాండిత్యం ఉంటే తప్పేం కాదు పండితుడై ఉండాలి విషయాలు తెలిసి ఉండాలి ఏదైనా మనం చెప్పామంటే తెలిసి చెప్పడం అనేటువంటిది అది ధర్మం అది తెలియకుండా ఉంటే నాకు తెలియదండి అనడం ధర్మం తెలియని దాని గురించి తెలిసినట్లుగా చెప్పేస్తూ ఉండడం పేరే దంభము అంటారు దాన్ని దంభము అంట సంస్కృతం రానివాడు సంస్కృతం రానివాడు వలె ఉండాలి సంస్కృతం రానివాడు సంస్కృతం రాని సమాజాన్ని పొగేసి వాళ్ళ ముందు తాను సంస్కృతం వచ్చిన వాడులాగా నటించడము లేకపోతే ప్రవర్తించడము దంభం అలా చేయకూడదు కాబట్టి పండితుడే ఉండాలి అంటే బుద్ధిలో మంచి సమాచారం ఉండాలి కానీ భగవద్గీత యొక్క ప్రయోజనము బుద్ధికి మంచి సమాచారాన్ని అందించడము కాదు ఇది ఒక విషన్ బుద్ధి యొక్క స్థాయిని దాటి మీరు ఆ దర్శనమును కలిగి ఉండాలి ఇప్పుడు నిప్పులో వేలు పెడితే కాల్చుంది అన్నది మీ బుద్ధి యొక్క సమాచారమా లేక మీకు బాగా లోతుగా మీకు తెలిసినటువంటి సత్యమాది బాగా లోతుగా తెలుసుకునే సత్యం బుద్ధిలో ఉండే సమాచారం కాదు బుద్ధిలో ఉండే సమాచారం అంటే ఎలా ఉంటుంది మార్క్స్ మీద మార్క్స్ అనో గ్రహం ఉంటుంది కదా మార్క్స్ మీద చాలా కోల్డ్గా చల్లగా ఉంటుంది తెలుసుకున్నారు లేదు ఎక్కడో న్యూస్లో విని దీన్ని సమాచారమాట నిప్పులో వేళ్ళు పెడితే కాలుతుంది అది సమాచారమా లేకపోతే దర్శనమా అది సమాచారం కాదు కాబట్టి భగవద్గీత గురించి చెప్పేది కూడా భగవద్గీత బోధించేది కూడా ఒక దర్శనముగా మనకి అనుభవ రూపంగా తెలుస్తూ ఉండాలి అనుభవ రూపంగా తెలియాలి ఇదికే బుద్ధి యొక్క స్థాయిలో తెలిసి ఆగిపోరాదు అనుభవ రూపముగా తెలియాలి ఏమిటి దర్శనము ప్రకృతి పురుష వివేక రూపమైన దర్శనము సాంఖ్య దర్శనం సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము పరమార్థ సాంఖ్య దర్శనము యథార్థ వస్తువు యొక్క దర్శనం కావాలి ఏదో గతాధుగతికోలోక హాని అందరూ అనుకుంటున్నట్టుగా మనం అనుకుంటానంటే కుదరదు అని సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమిస్తాడు అందరూ అలా అనుకుంటున్నారు మేము కూడా అలాగే అనుకుంటాము అంటే కుదరదు తప్పది సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి మీద నిలబడ్డ వాళ్ళకి సూర్యుడు ఉదయించి అస్తమించినట్టుగా కనపడుతుంది రైల్లో కూర్చున్న వాళ్ళకి చెట్లు వెనక్కి వెళ్తున్నట్టుగా కనపడుతుంది దృష్టాంధ్ర శంకరులు ఇచ్చారు రైల్లో వెళ్తుంటే రైలు అనలేదు అయినా చెక్కటమ్ము అన్నారు గుర్రం మీద వెళ్తుంటే చెట్లన్నీ వెనక్కి వెళ్తున్నట్టు కనపడుతుంది సినిమాలో ఎలా తీస్తారో తెలుసా సినిమాలో ఏమనుకుంటున్నారు మీరు వాడు గుర్రం మీద కూర్చుని ఇలా ఇలా ఉంటాడు వాడు అక్కడే ఉంటాడు ఎక్కడికే వెళ్ళడం ఏమండి ఇటువైపు ఇటువైపు తెర్ర చెట్లు అవి ఉన్న తెరలు పెట్టి ఆ తెరలను అలా పడడం లాగుతూ ఉంటారు అది ఇస్తారు మీరు మీరు యూ బిలీవ్ మీ నేను యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాను యూనివర్సల్ స్టూడియోస్లో పనిచేసి ఆయన ఒక ఆయన మా డిగ్రీ విద్యా పాఠం చదివింది లాస్ ఏంజలస్లో పాఠం చదివితే ఒకసారి స్వామికి మీకు యూనివర్సల్ స్టూడియోస్ చూపిస్తాను సరే పదమ్మా వెళ్ళాం వీడు పై నుంచి కొండ పదో అంతస్తు నుంచి కిందకి దుకేస్తాడు ఒకడు సినిమాలో అది ఎలా చూపించాడంటే అది చూపి అది చూపిస్తాడు ఎలా చూపిస్తాడంటే వాడు కిందే కూర్చుని ఉంటాడు ఏదో ఒకటి మహావేగంగా పైకి లాగుతాడు అదంతా ఫిలింగ్ చేస్తాడు అసలు ఇది కింద నుంచి వేగంగా పైకి పోతే మనకు ఎలా అనపడుతుందంటే పై నుంచి వీడు కిందకు దుకున్నట్లుగా కనపడుతుంది కాబట్టి సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు అని అనుకోవడంలో తప్పేం కాదు కానీ మనకి తెలుసుండాలి భూమి సూర్యుడికి తూటి దిగుతోంది అని తెలుసుండాలి అది పరమార్థము తెలుసుండాలి అలాగే గ్రహణం అనేది సూర్యుడికి గ్రహణం అంటూ ఉండదు మన దృష్టికే అడ్డొస్తుందంటే చంద్రుడు అడ్డొస్తాడు మన దృష్టికి దాన్ని సూర్యుడు పూర్తిగా కనపడడం మానేస్తాడు అని మనకు తెలుసుండాలి సూర్యుడిని పాము ముగేసిందని అలా అనుకోకూడదు సో పావు కరుస్తుంది మింగదు పావు ఎప్పుడైనా మింగితుందా కరుస్తుంది ఇప్పుడు రొట్టి ముక్కను మింగినట్టుగా పావు మింగదు ఏమో కప్పల్ని వాటినే మింగితుందేమో కూడా జనరల్గా పావు అంటే కరుస్తుంది అంటారు అస్తూ కాబట్టి పరమార్థ సాంఖ్య దర్శనం గురించి మాట్లాడుతున్నాం పరమార్థమైన దర్శనం ఉండాలి మాకు తెలిసినండి మాకు బాగా అనుభవం అలా అనకూడదు పరమార్థమైన దర్శనం ఉండాలి అదేవిటి సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము మొత్తం పదమూడో అధ్యాయం అంతా అదే ఈ దేహము ఇంద్రియములు మనస్సు ప్రకృతి వాటిని తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు పురుషుడు అనగా పూర్ణుడు ఈ వివేకము ఈ వివేకము యొక్క అనుభవము దాని నిలిచి ఉన్నవారు పరమార్థ సాంఖ్య దర్శనే స్థితానాం దాని దృఢముగా నిలిచి ఉన్నవారు వాళ్ళకు పేరు ఏమంటే జ్ఞాననిష్టానం వాళ్ళు ఆత్మస్వరూపము యొక్క అనుభవమునందు దృఢముగా నిలిచి ఉంటారు జ్ఞాననిష్టానం ఆత్మస్వరూపం వేడల వారికి ఎటువంటి సందేహము ఉండవు ఆత్మపూర్ణము అకర్త అభోక్త అనేటువంటి సత్యాన్ని వాళ్ళు అనుభవ రూపముగా అనుభవిస్తూ దృఢముగా అనుభవిస్తూ ఉంటారు వారికి దాని మీద ఎటువంటి సందేహము ఉండదు ఇది యథార్థమైన సన్యాసము ఏమిటి సన్యాసము దేహేంద్రియ మనస్సంఘాతాన్ని త్యాగం చేయుట త్యాగం అంటే వాటి ఏముండే అహంకార మమకారములను త్యాగం చేయుట అదే యథార్థమైన సన్యాసము ఆ విధంగా సన్యసించినటువంటి వారికి పరివ్రాజకులు పేరు అంటే వారికి దేహమే నేను అనే భ్రమ లేనప్పుడు ఈ ఇల్లు నాది అనే మాట ఉండదు అనికేత స్థిరమతి ఎక్కడో చోట ఉంటారు ఎట్టి మీద రూఫ్ ఉంటుంది వీళ్ళు చెట్టు కింద ఉంటారనే అభిప్రాయం కాదు కానీ ఈ ప్రాపర్టీ నాది అనే మాట ఉండదు వారు అంతటా తిరుగుబాటుతూ ఉంటారు అలా తిరగమన్నారు ఎందుకంటే ఒక తోట ఉండిపోతే ఇది నాది అనేటువంటి భ్రమ కలుగుతుంది ఇప్పుడు అద్దెకుంటారు ఒక పదేళ్ళు అద్దికుంటాడు అనుకోండి పదేళ్ళు ఇరవై ఏళ్ళు అద్దెకున్నాడు అనుకోండి ఇరవై ఏళ్ళ నుంచి అద్దెకున్నాడు అనుకోండి ఇంకా అద్దిస్తూ ఉంటాడంటే ఇంటికి ఇల్లు నా నా ఇల్లు అంటే ఒప్పుకోడు మేము ఈ అద్దె ఇల్లు తీసేసి మేము పెద్ద కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నామండి మీరు దీన్ని వెకేట్ చేయమంటే వెకేట్ చేయరు మేము పాతికాల నుంచి ఉన్నాం మేమేం చేస్తాం వెళ్ళి అవుతామంటే అసలు ఇల్లు కాదే కాదు అవుతాడు అంటే చాలా కాలం ఉండటం చేత ఇది నాది అనే ఒక అహంకారము మమకారము డెవలప్ అవుతాయి అలా డెవలప్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇది నా ఇల్లు అని ఒక చోటే ఉండిపోతే అలా డెవలప్ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏమని చెప్పారంటే ఒక చోట ఉండదురా ఈ తిరుగుతూ ఇక్కడికి అక్కడికి పోయి వీళ్ళ ఇంటికి ఇంటికి పోయి భోజ తర్వాత ఇక్కడికి అక్కడికి తిరుగుతూ దానివల్ల ఏమవుతుందంటే ఇది నాది అనేటువంటి మమకారం డెవలప్ కాకుండా ఉంటుంది అని అది ఇదిగే ఆరంభంలో చెప్పారు కాబట్టి ఆ బేసిస్ మీద ఒక పేరు పెట్టారు ఎవని పరిరాజక ఇటు తిరుగుతూ ఉంటారు సో హోబో అని ఎప్పుడైనా ఉన్నారా హోబో హెచ్ఓ బిఓ హోబో అంటే వాండరర్ అని అర్థం అంతా తిరుగుతూ ఉంటాడు హెచ్హెచ్ అని రాస్తారు కదా హెచ్ హెచ్ అంటే హిజ్ హోలీనెస్ కదా దల్టర్నేట్ మీనింగ్ టు దాట్ హోలీ హోబో హెచ్ హెచ్ హెచ్ హెచ్ ఫలానా స్వామి అంటే హిజ్ హైనస్ అని కాదు హిజ్ హైనస్ మినిస్టర్ గారికి వారికి స్వాముకి హిజ్ హైనస్ ఏముంది హోలీ హోబో హోలీ పవిత్రంగా బతుకుతూ హోబో అంతా తిరుగుతూ ఉంటాడు అనర్థం సో పరివిరాజక రారుగుతూ ఉంటాడు ఇంకా తిరగడానికి ఏమీ ఒక లిమిట్ ఉండదు ఇంకా ఏమిటంటే ఇంక దేహం పనికిరాదన్నంత ఇంకా దేహం తిరగలేదనే వరకు తిరుగుతూ ఉంటాడు దేహం తిరగనంటే కూడా వీ చేలో కూర్చుని తిరిగేస్తూ ఉంటాడు పరివిరాజక లక్షణం వల్ల ఉంటుంది చిన్మయానందజీ వీ చిన్మయానందజీ ఏమని వారంటే ఆ స్వామిజీ మీరు వెళ్ళడానికి వీలేదు చూడు డాక్టర్లు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు చూడు ఇదిగో చేయించాను ఏం పొడుచుకుంటావో పొడుచుకో వెళ్లాలో మానాలో నెల చూసుకుంటావు నువ్వు పొడిచేవో పొడు కానీ నేను ఇలా చేయిచ్చింది సరే ఇంకో వాళ్ళు ఏం చేస్తారు ఏవో ఇంజక్షన్లోవి పొడి చేయాలి ఇంకా ఉందా అయిపోయింది సరే పదండ్రా అని బయలుదేరి వెళ్ళింది బాంబే వెళ్ళాలా పదా వీచేలో మీకు డాక్టర్లు డాక్టర్లేదేమో వాళ్ళకి ఇంకోసారి కావాలంటే చేయిస్తాను తీసుకోవ ఇంకో ఇంజక్షన్ ఏమైనా చేయాలనుకుంటే చేయి బాంబే వెళ్ళిపోవడమే అలా ఉంది వాళ్ళు అరుగు రాజస్తానా అంత అలా తిరగడం కూడా కష్టం అంత తేలికేం కాదు ట్రావెల్ అన్నది గ్లామర్ ఉంటుంది వయస్సులో వయస్సు పెరిగిన తర్వాత గ్లామర్ అంతా పోయి శ్రమ ఎదుగుతుంది ట్రావెల్ అని ఇంగ్లీష్లో ట్రావెల్లో స్పెల్లింగ్ తెలుసు కదా మీకు ఇంగ్లీష్లో ఇంకో పదం ఉంది ట్రావెల్ ఇంకో పదం ఉంది ఎప్పుడైనా స్పెల్లింగ్ విన్నారా టీఆర్ఏ ఈఏ అయ్యారు సో ట్రావె ఆల్ ట్రావెల్ ఈజ్ ట్రావెయిల్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రావెయిల్ అంటే ధర శ్రమ దుఃఖము అభిప్రాయం పరమహంస హంస అంటే జ్ఞానం సోహం నుంచి వచ్చింది హంస సోహం సోహం అంటే అక్కడెక్కడో ఉన్నాడు అనుకున్న పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడే ఉన్నాడు మరి ఇక్కడే ఉన్నాడంటే ఆ లోపల హృదయంలో నీ పక్కన ఉన్నాడా లేదా వాడి పక్కన నువ్వు ఉన్నా అసలు నేను వాడు అనే తేడా లేదు వాడే నేను నేనే వాడు దీని సోహం అంటాడు ఈ సోహం అనే మాట మీరు ద్వైతులకి చెప్తే వాళ్ళకి తల తిరిగినట్టు అవుతుంది ఏమిటరా మనమేమో దాసో దాసానుదాసాంతో మనం పూజలు చేస్తుంటే వీడుొచ్చి సోహం అంటాడు ఏమిటని సో ఎనీవే వీడు సోహం సోహం జాతిది సోహం జాతికి చెందిన వాడు ఈ జ్ఞానులు వీళ్ళు ఓం నమ శివాయ అని అని అని ఇప్పుడు ఇంకా అండం మానేసి శివోహమ్మని మొదలు పెడతారు శివోహం ఓం నమ శివాయ కాదు ఓం నమో నారాయణాయ కాదు నారాయణోహం ఈ నారాయణోహం అని ఎవరైనా అన్నారంటే అదైనా ఈ విన్నారంటే వాళ్ళకి కళ్ళు తిరిగింది పని అవుతుంది ఎవరితో లైక్ ఎట్ అతనే నారాయణోహం అనే పాపులర్ లేదు శివోహం అని పాపం ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే శివోహం అనుకుంటున్నాడు ఏదో ఆడవని మన నారాయణుడి జోలికి రానంత వరకు శివుడు ఎలా శివుడు కదా శివుడు ఎలాగూ తక్కువ వాడే కదా వెరీ డౌన్ గ్రేడెడ్ దేవత వాటితో ఐడెంటిటీ అనుకున్నాడు ఏదో ఆడవని ఎవాడు వాళ్ళు చూసుకుంటారు మనకి అర్థం కాదు మనం నారాయణుడికి మనం దాసాను దాసులం అని ఈ విధంగా ద్వైతాన్ని ప్రచారం చేసుకుంటూ ఒక ఆలక్షేపం చేస్తారు వాళ్ళని హంసలు అనే కేటగిరీలోకి రాదు హంస అనే మాట సోహం నుంచి వచ్చింది సోహం సోహం అంటే ఏమవుతుంది హంస అవుతుంది ఇందుకే మీరు విషయం తెలియడం కోసం చెప్తున్నారు అన్యథా భావించకుడు సో ఈ హంసలు అంటే జ్ఞానులు అలా ఉత్తమ శ్రేణికి చెందినవారు కనుక పరమహంస ఎప్పుడైనా విన్నారా రామకృష్ణ పరమహంస ఉత్తమ శ్రేణికి చెందిన జ్ఞానులు అనే అభిప్రాయం సుప్రీ స్వాన్ అని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో అలా ట్రాన్స్లేట్ చేయకూడదు సుపీరియల్ స్వాన్ ట్రాన్స్లేట్ చేస్తే ఏమైనట్టు హిరణ్య గర్భ గోల్డెన్ ఎగ్ అని అలాగే ట్రాన్స్లేట్ చేయకూడదు దట్ డెన్ మీన్ గోల్డెన్ ఎగ్ సో ఎనీవే సో ఉత్తమమైన జ్ఞానులు పరమహంస పరిమరాజకులు వాళ్ళు ఎలా ఉంటారు పరమార్థమైన సాంఖ్య దర్శనంలో గట్టిగా నిలిచి ఉంటారు ఈ దేహేంద్రియ మనస్సులు ప్రకృతి నేను పురుషుడను చేతనుడను అనే దర్శనంలో గట్టిగా నిలిచి ఉంటారు జ్ఞాననిష్ఠులై ఉంటారు జ్ఞాననిష్టానం అనే పదానికి అర్థం ఏమిటంటే కర్మనిష్ఠులుగా ఉండరు లోకంలో మీకు కర్మనిష్ఠులు కనపడతారు కర్మలు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ నిష్ట కర్మ ఏమి ఉంటుంది తపోనిష్ఠులు ఉంటారు తపోనుష్ఠులు అంటే ఉపవాసాలు వ్రతాలు తీర్థాలు అలాంటివి చేస్తూ ఉంటాడు తపోనుష్ఠులు ఎప్పుడో అదే చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి యాదగిరిని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడి నుంచి యాదగిరిని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పటికి తెలుగులేదు ఇక్కడ నుంచి యాదగిరి అంటే అలా నడుస్తూ ఉంటే ఆ తార్నాకాలని దాటి ఆ రోడ్లన్నీ గట్ కేసరు కూడా దాటి వెళ్ళాలి నడిచి వెళ్ళాలండి యాదగిరి ఉంటాడు ఇక్కడి నుంచి అయ్యప్పకి నడిచి వెళ్ళిపోతాడు ఈ వీళ్ళ తపోనిష్ఠులు ఉంటారు లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఇలాగా దొర్లు దొరలడం అనే పనిచేస్తాను తపస్సు వాడు అదే నిష్ట ఈ తపోనిష్ఠులు ఎలా ఉంటారంటే ఒక తపస్సు తర్వాత మరో తపస్సుని వాళ్ళు అలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇంట్లో ఓపుకున్నంత కాలం తపస్సు చేస్తుంటారు తపోనిష్ఠులు ధననిష్ఠులు భోగనిష్ఠులు కంటే చాలా నేను కానీ ఈ మహాత్ములు ఉన్నారే వీళ్ళు ఇలా వీళ్ళు జ్ఞాననిష్ఠులుగా ఉంటారు ఆత్మ జ్ఞానమునందనిష్ట కలిగి ఉంటారు పరమహంస పరివుడానికి కారణం అంచేతనే మీరు వేదాంతం చదువుకుంటే తపోనిష్ఠుల దగ్గర కర్మనిష్ఠుల దగ్గర భగవద్గీత చదువుతున్నారనుకోండి దాన్ని వాళ్ళతో అంతా కూడా దాన్ని డిస్టర్బ్ డిశ్చార్ట్ చేసేస్తారు కులు కర్మ యొక్క స్మార్త్వం అంటాడు మిగతా అది ఒకటే చెప్తాడు అది కూడా పూర్వ అపరా ఏం ఏ కర్మ చేయాలి ఎలా చేయాలి అవి ఏం చెప్పడం ఏదో చెప్తారు కాబట్టి జ్ఞాననిష్ఠుల వద్దనే మీరు ఉపనిషత్తులు భగవద్గీత చదవాలి జ్ఞాననిష్ఠులు కానీ వారి దగ్గర చదివే గ్రంథాలు వేరే ఉంటాయి అవి వాళ్ళ దగ్గర చదవచ్చు జ్ఞాననిష్ఠులు కానీ వారి దగ్గర జ్యోతిషం దగ్గర జ్యోతిషం అంటే పీపుల్ దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదువుతానంటే అదేవి సందర్భంగా ఉన్నావు వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు అన్నీ చెప్పేస్తారు వాళ్ళు చెప్పమే ఉండదు వాళ్ళు అన్ని పాఠాలని చెప్పేస్తారు ఇప్పుడు కేను ఉపనిషత్తు చెప్పా చెప్ప చెప్పాలా వద్దా అని విద్వాంసుడు సందేహిస్తాడు అవి బాబాయ్ చాలా కఠినమైన ఉపనిషత్తు మనం చెప్పడం కష్టమవుతుందేమో అని విద్వాంసుడేమైనా కొంచెం కానీ ఈ మామూలుగా లోకంలో ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే కేనోపనిషత్తుని అలాగే అలవగ్గా చెప్పి పారిస్తాడు చెప్పేస్తాడు పరమాత్మ కంటికి తనకూడదు చెప్పాడు పరమాత్మ కంటికి ఎలా కనపడతాడు మీకు వాటర్ కనపడుతుంది కానీ మాలిక్యూల్స్ అణువులు కనపడతాయా కనపడవు కదా అలాగే పరమాత్మ కూడా కంటికి కనపడతాడు అవే నీ సో ఎనీవే అలాగా సరికాదు పరమార్థ పరమా జ్ఞాననిష్ఠులై ఉండాలి పరమహంస పరవిరాజికులు వాళ్ళు ఏం చేస్తారంటే అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరిస్తారు అవిద్యా వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేయరు ఊళ్ళో వాళ్ళందరూ కర్తాభోక్తా అనుకుంటారు కాబట్టి నేను కర్తాభోక్తము నో నో ఊళ్ళో మొత్తం ప్రపంచం అంతా ఇటు వెళ్ళినా అది అవిద్య అయితే వాడొక్కడు ఇటు వెళ్తాడు ప్రపంచం అంతా కూడా తలకిందులుగా వెళ్ళినా కూడా లెక్క చేసే పని లేదు అవిద్యా వ్యవహారం ఇదే డెమోక్రటి ఎలక్షన్ కాదుగా ఇది ఓటింగ్ కాదుగా ఓట్లు అలా ఓటు ఓటు లెటర్స్ టేక్ ఓట్ ఇప్పుడు వీళ్ళు ఓటుకే చేస్తూ ఉంటారు ఓటింగ్ ఎలా తీసుకుంటారంటే మోడీ గారు ఫ్రాన్స్ యాత్ర సక్సెస్ఫుల్ అయిందని అంత సక్సెస్ఫుల్ కాలేదనుకుంటున్నారా ఓ మోస్తర్ అయిందనుకుంటున్నారా అని అడుగుతారు అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ టోటల్ ఫెయిల్ యూర్ అని రిప్లై ఇస్తారు బీజేపీ వాళ్ళందరూ కంప్లీట్లీ సక్సెస్ అని రిప్లై ఇస్తారు దీని మీద 44% ఫోర్ పర్సెంట్ వెరీ గుడ్ అంటున్నారు ట్వంటీ టూ పర్సెంట్ మోస్తర్గా ఉంది అంటున్నారు థర్టీ త్రీ పర్సెంట్ ఏం బాగులేదు అంటున్నారు అని ఇస్తారు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆత్మ కర్త అనుకున్న కర్త ఉంది అనుకుంటున్నారా కర్త కాదు భోక్త కాదు అనుకుంటున్నారా లేకపోతే ఒకప్పుడు కర్తగా ఉండి మరొకప్పుడు కర్త కాదవుతుంది అనుకుంటున్నారా అని 44% ఫోర్ పర్సెంట్ కట్ అంటున్నారు ట్వంటీ టూ పర్సెంట్ ఇలా ఉంటుందండి నో ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ సో ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్ సో ఇన్ని మాబోక్రసీ అని ఎవరు ఉంటారు క్లెస్టోక్రసీ అని ఇంకో పేరు ఉంది క్లెస్టోక్రసీ అర్థం రూల్ ఒకసారి డిక్షనరీ ఒకసారి డిస్టరీగా ఈ అవిద్యా వ్యవహారమును తిరస్కరిస్తారు ఆత్మస్వరూపముందు కర్తభోక్త లేదు అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించడమే సో ఫలానా వాళ్ళు వస్తే మంచి శకునము ఇంకొకళ్ళు వస్తే అప్పశకునము నో మేము దాన్ని తిరస్కరిస్తున్నాము ఎందుకంటే ఎవరొచ్చినా కూడా వాళ్ళందరూ ఆత్మస్వరూపులే ఏ ఎటువంటి స్త్రీ వచ్చినా కూడా ఆ పరమాత్మ చైతన్యమే ఎటువంటి పురుషుడు వచ్చినా పరమాత్మ చైతన్యమే కుక్కొచ్చినా పరమాత్మయే పిల్లొచ్చినా పరమాత్మయే కాబట్టి ఫలానా వాళ్ళు వస్తే మంచి ఫలానా వాళ్ళు వస్తే చెడ్డ అనేటువంటి ఈ ఈ రకమైన ఈ డిస్క్రిమినేషన్ని మేము తిరస్కరిస్తున్నాము విఆర్ జస్ట్ రిజెక్టింగ్ అంటే మీకు తిరస్కృత అవిద్యా వ్యవహారానామంటే ఏమిటో చెప్తున్నాను పొద్దున్న ఏడు గంటలకి దుర్ముహూర్తం తొమ్మిది గంటలకి వర్జ్యం పదకొండు గంటలకి దండకాలం మూడు గంటలకి రాహుకాలం ఐదు గంటలకి మృత్యుకాలం ఏడు గంటలకి యమకాలం వీటి తస్సే ఇంకే కాలం మిగిలింది ఇంకేం కాలం మిగిలింది మేము తిరస్కరిస్తున్నాము మా దృష్టిలో పరమేశ్వరుడు కాలస్వరూపుడు ఉదయము ఆయనే మధ్యాహ్నము ఆయనే సాయంకాలము ఆయనే పరమేశ్వరుడు సూర్యభగవాను రూపంగా ఉండి ఉదయ సాయంకాల మధ్యాహ్న సాయం అనే కాలములను నిర్మాణం చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు కాల కాలములకు అతీతుడై ఉండు కూడా కాలస్వరూపుడై ఉన్నాడు సంచేతనే ఆయనకి కాలహ అనే పేరు కూడా గలదు కాబట్టి ఈ రకమైనటువంటి ఈ వ్యవహారాన్ని మేము తిరస్కరిస్తున్నాము వి డోంట్ యాక్సెప్టెడ్ వివస్ట్ డోంట్ యాక్సెప్టెడ్ వి రిజెక్టెడ్ సూర్యుడికి మైల పట్టేసింది సూర్యుడిని ఏదో అయింది ఆశౌచం చేసినా విన్ యాక్సెప్టెడ్ వీ రిజెక్టెడ్ వీ రిజెక్టెడ్ సూర్యమండలాంతర్గతుడైన పరమాత్మ మా హృదయంలో ఉండి బుద్ధివృతుల్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి సూర్యుడికి ఆశౌచమని పొట్టని విడిపని ఏమీ ఉండవు సో వి సత్సవితులు వరేణ్యం భగోదేవస్య భీమహి వి జస్ట్ రిజెక్ట్ ఆల్ దాట్ తిరస్కృత అవిద్యా వ్యవహారాన తర్వాత మీరు మరణించిన తర్వాత మళ్ళీ జన్మలో ఏదో అవుతారు వీ రిజెక్ట్ వీ డోంట్ యాక్సెప్ట్ అసలు మాకు మరణమే లేదు పుట్టుక మాకు పుట్టుక కూడా లేదు ఐ వన్ నెవర్ బాన్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై వీ రిజెక్ట్ క్రిస్ అవిద్యా వ్యవహార నేను పుట్టాను ఇప్పటికి అరవై అరవై సార్లు పుట్టాను డెబ్బై సార్లు పుట్టాను అసలు ఒక్కసారి కూడా పుట్టలేదు ఐ రిజెక్ట్ తర్వాత పోతాను పోతే నా విగ్రహం పెట్టండి ఇది చేయండి అది చేయండి మీరు రిజెక్ట్ అవ్వాలి ఎక్ సంత్కి వసీయత్ అని విల్ ఒకటి ఉంది సోమ స్వామి రామచంద్రదాస్జీ మహారాజు రాశారు విల్ ఎక్ సంత్కి వసీయత్ అనే పేరుతోటి రాసుకున్నారు మీరు ఆ విల్లు చూస్తే నేను తెలుస్తుంది ఆ విద్యా వ్యవహారాన్ని అంతనే కూడా ఆయన రిజెక్ట్ చేసుకోవాలి సార్ మొత్తం విద్యా వ్యవహారాన్ని రిజెక్ట్ చేసేసారు విల్లు నాకు యాక్సెప్ట్ చేశారు మామూలుగా లోకంలో ఎలా ఉంటుందో దాన్ని అంతని కూడా రిజెక్ట్ చేసుకోవాలి సార్ ఏ టు జీ హీ హ్యాస్ టు బీ బంక్డెట్ అలా ఉంటుంది ఆ విద్యా వ్యవహారాన్ని ఎన్నడూ సపోర్ట్ చేయడం అదే పని కట్టుకుని అబ్జెక్ట్ చేయకపోవచ్చు ఏదో ఎలక్షన్ ఎలక్షన్ ఊరేగింపు ఏదవుతూ ఉంటుంది అయ్యా ఇలాగంటే ఈ ఊరేగింపులన్నీ అనవసరమని వెళ్ళి చెప్తాము వాళ్ళకి వీ డోంట్ బట్ అయ్యా మీకు కూడా ఊరేగింపులో జాయిన్ అవ్వండి డాం యూ డోంట్ డూ దాట్ సో నేను మీకుంటే తిరస్కృత అవిద్యా వ్యవహారానాం అనే మాటని వివరించి చెప్పారు అటువంటి జ్ఞాననిష్ఠులకు కర్మతో సంబంధము ఉండదు కర్తకుంటుంది కర్మతో సంబంధం జ్ఞాననిష్ఠులకు కర్మతో సంబంధం ఉండదు ఇప్పుడు హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ముందు బెంచీలు వేస్తారు ఆ బెంచీల మీద ఎవరు కూర్చుంటారు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెయిటింగ్లో ఉన్న కార్డియాలజీ పేషెంట్స్ కూర్చుంటారు అవునండి ఇప్పుడు మనందరం అక్కడ ఏదో పనులు వెళ్ళి కలిగే ఆ బెజ్జీలను మనమే ఇలా అడుగులు వాల్చి కూర్చుంటే తప్పది అది కార్డియాలజీ పేషెంట్స్ కోసం ఉద్దేశించబడిన బెజ్జీల మీద మనం కూర్చోము కార్డియాలజీ పేషెంట్స్ కూర్చుంటారు అలాగే కోరికలు గల కోరికలకి బానిసలైన వాళ్ళు కర్మలను చేసుకుంటూ ఉంటారు కామ్యకర్మలను చేసుకుంటూ ఉంటారు మాకే కామ్యకర్మలతో సంబంధం లేదు మాకు ఏ కోరికలు లేవు భయాలు గలవాళ్ళు పిచ్చి పిచ్చి భయాలు సూపర్ గలవాళ్ళు దానికి సంబంధించినటువంటి అర్థం అర్థం లేని రిచువల్స్నేవో చేస్తూ ఉంటారు కల్పితమైన రిచువల్స్నివో చేస్తూ ఉంటారు శాస్త్ర సంబంధం లేని రిచువల్స్ని చేస్తూ ఉంటారు కల్పితమైన రిచువల్స్ There is no sanction of the shastra anywhere for quite a few of these rituals. దీస్ రిచువల్స్ అవి చేస్తూ ఉంటారు అది కేవలము వారు ఆ కామనలు భయములకు వశులే అలా చేస్తున్నారు అటువంటి కర్మతోటి జ్ఞాననిష్ఠులకు ఎటువంటి సంబంధము ఉండదు కర్మాధికార నాస్తి అనే విషయాన్ని భగవత్పాదులు అనేక సందర్భాల్లో చూపించినారు యథా సర్వగతం సౌక్ష్ आकाश नोपलिप्यवस्थित देहे तथात्मा नोपलिप्य आकाशम तो आत्म की पोलता आत्मा आत्मना परमात्म नयी अना स्वच्छम नयी अनाट अगर वेरवेराट బంగారము అన్న స్వచ్ఛ శుద్ధమైన బంగారము అన్నా ఒక్కటే ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఒక్కటే ఈ పరమాత్మకి పోలిక ఇప్పుడు ఏమని చెప్పారు ఈ పైన పరమాత్మ సకల దేహములందు వ్యాపించి ఉంటాడు అయినా కూడా శరీర కరోతి నలిపితే సకల దేహములలో చైతన్య రూపంగా ఉన్నతీ ఆ పరమాత్మ కర్తాకాడు భోక్తాకాడు అని చెప్పారు దానికి దృష్టాంతము ఆకాశము ఆకాశము సర్వవ్యాపకమై ఉంటుంది ఇప్పుడు పంచభూతాలు తీసుకోండి మీరు పంచభూతాల్లో అత్యంత స్థూలమైనది పృథివీ సాలిడ్ స్టేట్ అత్యంత స్థూలము అది లిమిటెడ్గా ఉంటుంది వ్యాపించి ఉండదు లిమిటెడ్గా ఉంటుంది టేబుల్ ఉందనుకోండి దీనికి లిమిటై ఉంటుంది పృథివీ సాలిడ్ స్టేట్ కానీ లిక్విడ్ స్టేట్ ఉందనుకోండి ఆపహ లిక్విడ్ ఇట్ విల్ హ్యావ్ మోర్ రెక్స్పాన్సివ్ నేచర్ ఇప్పుడు భూగోళం తీసుకుంటే రెండు బై మూడు వంతులు నీటితో నిండి ఉంటుంది ఒకటి బై వంతు పృథ్వీ టూ థర్డ్స్ నీరు ఎందుకంటే నీటికి వ్యాపకత్వం ఎక్కువ ఎక్కువ వ్యాపిస్తుంది కాబట్టి ఎందుకని భూమి కంటే మరింత సటిల్ సూక్ష్మంగా ఉంటుంది కనుక వ్యాపిస్తుంది నీరు కంటే వాయువు మరింత వ్యాపకముగా ఉంటుంది వాయువు కంటే అగ్ని లేకపోతే అగ్ని వేడి అగ్ని అంటే వేడి అగ్ని అంటే మంటలు కాదండి వేడి వేడి నీటి కంటే కూడా ఎక్కువ వ్యాపకముగా ఉంటుంది వేడి కంటే ఎక్కువ వ్యాపకము వాయువు కానీ అలా మీకు ఇష్టం లేకపోతే వాయువు కంటే ఎక్కువ వ్యాపకము వేడి అని చెప్పుకోండి దాంట్లో పర్వాలేదు ఇటువంటిగా అంటే కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది అగ్ని వాయువు అగ్ని వాయువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనది ఆకాశం స్పేస్ ఆకాశం అంటే స్పేస్ మీకు ఎనర్జీ వైస్ ఇటు స్థూలభూతాలు చెప్తా సూక్ష్మభూతాలు చెప్తా పృథివీ సూక్ష్మం అంటే సటిల్ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెటిజం పృథివీ అంటే మ్యాగ్నటిజం విన్నారు కదా మీరు ఎర్టీసే మ్యాగ్నెట్ అని ఆపహ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆపహ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆపహ అంటే ప్రోటాన్స్ ప్రోటాన్స్ అంటే ఎలక్ట్రికల్ అండి బాబు ప్రోటాన్స్ హెచ్ ప్లస్ ఓహో ఓహెచ్ మైనస్ ఉంటుంది వాటర్లో అంచేతలే వాటర్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటరు మీరు నోట్లో పోసుకుంటే మీకు దాహమది తీరుతుంది దాంట్లో ప్రొటాన్స్ ఉంటాయి నాలుగు రుచి తెలుసుకు ఉంటుంది మొత్తానికి వాటర్ రిప్రజెంట్స్ ద సటిల్ వాటర్ రిప్ర సటిల్ ఆపహ రిప్రజెంట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అగ్ని కైనటిక్ ఎనర్జీ కైన కైనటిక్ అంటే వాయు అగ్నిహే అంటే అగ్నిహే కైనటిక్ ఎనర్జీ ఎందుకంటే పదార్థాలను మీరు వేడి చేసినప్పుడు లోపల కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా మొలక్యూల్స్ మంచి మూమెంట్ అది పెరుగుతుందంటే ఇజ్ కైనటిక్ ఎనర్జీ వాయుజ్ మెకానికల్ ఎనర్జీ ఆకాశ ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ ఆకాశ ఈజ్ గ్రావిటేషన్ వీటిల్లో అత్యంత సూక్ష్మమైనది గ్రావిటేషన్ ఇన్ని రకాల శక్తులలో అత్యంత సూక్ష్మమైనది గ్రావిటేషన్ కాబట్టి సర్వం ఉంటుంది ఆకాశం ఆత్మను ఆకాశంతో పోరుస్తారు ఫర్ మెనీ రీజన్స్ ఎలాగంటే ఆకాశము సర్వవ్యాపకము అంతటా వ్యాపించి ఉంటుంది ఆత్మ చైతన్యం కూడా సకల ప్రాణుల దేహములను వ్యాపించి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దేనితోటి లేపమును పొందదు ఆకాశము దేనితోటి లేపమును పొందదు ఇప్పుడు ఒక మీ మీ మనందరిలో ఆకాశము కలదు ఇప్పుడు ఇలా కూర్చుని ఉండగానే మనందరిలో ఆకాశము కలదు మన చుట్టూ ఈ హాల్లో ఆకాశము కలదు బయట విశాలమైన ఆకాశము కలదు గ్రహములు నక్షత్రముల వరకు కూడా ఆకాశము బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండదు అంతటా వ్యాపించి ఉండుతా అని రెండవది ఎక్కడ వ్యాపించినా ఆ దాని లక్షణాలు ఆకాశానికి రావు యథా సర్వగతం ఎందుకని అంతా వ్యాపించింది అత్యంత సూక్ష్మముక వలన ఆకాశం అంతటా వ్యాపించినప్పటికీ నోపలిప్యతే లేపమును పొందదు ఇప్పుడు క్లౌడ్స్ వచ్చాయనుకోండి ఆకాశంలోకి మేఘాలు వచ్చాయనుకోండి మేఘాలు ఈ మేఘముల యొక్క రంగు నలుపు ఇత్యాది రంగు ఆకాశానికే అంటుకుంటుందా అంటుకోవచ్చు